కీర్తన సంఖ్య నూట ఇరవై ఇందునే ఉన్నది ఎరుకయు మరపును చందమిది ఓయిక చదివేడిదేది అంది కర్మముల ననుభవించును ముందర మరి సుఖములు హోరు కందువాణి దేహికనియునడు దిందుపడానులు తెలిపెడీదేది చేత హేయము ఉడుగక కడుగును ఒకచేత భుజించు నొగిరుచులు అకటా దృష్టంబరచేనుండగ సకలమును పదేశములికనేవి మలయుభోగములు మాయలని ఎరుగు నిలిచిన మోక్షపు నిజ మెరుగు ఇలా పై శ్రీ వెంకటేశుడుగలడిదే మళ్ళీ మిగలిగే నీక బదరడీదేది